కీర్తన నూట యాభై తొమ్మిది సర్వేశ్వరా నీకు శరణుదొచ్చితిమిదే ఉర్విలోన నేమించే ఉపమలేమున్నవి వెలయనేమిటికైనా వెరవకుండేనంటే ఎలమిధైర్యము నీవియ్యకలేదు పలిమిచూపెదనే పట్టునైనానంటే చలగి నీవే లోనీ చేతనాత్మకుడవు జగములోపల నేనె సరికై ఉండేనంటే అగపడి బుద్ధి నీవియకలేదు పగటు సంసారము భ్రమ విడిచేనంటే మగటిమిగల నీవు మాయాథుడవూ కేవల కేవలమి పుట్టుగును గెలిచి ఉండేనంటే ఆ వేళ నీవు ముక్తియక లేదు లేదు శ్రీవేంకటేశ్వర నీకు చీకానుకిచ్చేనంటే లావు సంపదల నీవు లక్ష్మీనాథుడవు